ఈ భాత్ముడికి ఎంతో ఇష్టం వైష్ణవజనతో కీర్తన శ్రావ్యంగా చెవిలో పడగానే గాంధీజీ రూపం కళ్ల ముందు మెదులుతుంది పదిహేనవ శతాబ్దం నాటి గుజరాత్ సాధుకవి నరసింహ మేత రాసినట్లు ప్రసిద్ది చెందిన ఈ హైందవ కీర్తన మహాత్ముని అనుదిన ప్రార్థనల్లో ఒక తప్పనిసరి భక్తి గీతం ఈ గీతాన్ని ఎంఎస్ సుబ్బులక్ష్మి పండిట్ జస్రాజ్ లతా మంగేష్కర్ గాయకుల స్వరంలోంచి శోభించడంతో ఇంటింటి భక్తి గీతం అయింది ఈరోజు గాంధీజీ నూట నలభై ఐదవ జయంతి ఆ సందర్భంగా ఈ గీతానికి పద్య రూపంలో భావానువాదం విందాం దైవాన్ని విశ్వసించిన మనిషి ఇతరుల బాధను తన బాధగా అనుభూతి చెందుతాడు పరుల దుఃఖాన్ని పంచుకున్న ఆ మనిషిలో అహం శాశ్వతంగా దహనమైపోతుంది ప్రపంచానికి గౌరవంతో తల ఒగ్గే మనిషి ఏ ఒక్క వ్యక్తి గురించి ఏ ఒక్క మాట చెడుగా మాట్లాడడు మనసా వాచాకర్మణ స్థిర చిత్తంతో ఉంటాడు అలాంటి శిశువుకు జన్మనిచ్చిన మాతృమూర్తి పాత్రమ పాత్రమవుతుంది ప్రతి ఒక్కరినీ సమభావంతో చూసే మనిషి దురాశను చజించిన మనిషి స్త్రీలను తన తల్లిలా భావించే మనిషి తన చివరి శ్వాస వరకు చెడు ఇతరుల సొమ్ముకు ఆశపడ్డడు ప్రాపంచిక విషయాలకు వ్యామోహపడక త్యాగ నిరతి పదంలో సాగే మనిషి పెదవులు ఎల్లవేళలా భగవన్నామస్మరణ చేస్తుంటాయి సకల పుణ్యక్షేత్రాలు ఆ మనిషిలో నెలకొని ఉంటాయి అత్యాశ కుయుక్తి మనిషి కామక్రోధాలను జయిస్తాడు అలాంటి మనిషి తారసపడితే ఈ గీతర గీతరచయిత హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది అలాంటి సత్ప్రవర్తనగల ఆ మనిషి వంశం మొత్తానికి చెడునుంచి విముక్తి లభిస్తుంది ఈ వైష్ణవ గీతం గాంధీ మహాత్ముడికి ఎంతో ఇష్టం అనుకున్నాం కదా ఆ గీతంలో చెప్పినటువంటి లక్షణాలను జీవన విధానాన్ని అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి ముక్తిని పొందుతాడు అదే మానవత్వం ఆ మానవుడే మహనీయుడు